దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి దినమంతా కాచి కాపాడి ఆయన కృపల బాధన పరిచి సజీవ లెక్కలో దేవునికి మహిమ ఘనతా ప్రభావాన్ని అర్పిస్తుంటున్నాను ఆయనే ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మనము ఆయన మాత్రమే ఘనపరచాలి మరి సాయంకాల సమయంలో మరి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను గుడి ఇచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క స్కైపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాఘనుడవు మహోన్నతుడవు సర్వ సృష్టికి న్యాయాధిపతివైన ఏసయ్య ఈ సాయంత్రకాల సమయం అందు ఈ రీతిగా మేము కూడుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం దీని మంత్ కూడా ప్రభ మమ్మల్ని మీక యొక్క రెక్కలు చాటున భద్రపరుస్తున్న దేవుడవు ప్రభ నతని మమ్మల్ని శోధన నుంచి తప్పించి వాడవు నతని మా ప్రార్థనలు దేవుడవు అన్ని నామముల కన్నా పైనామము ఘనమైన ఏసు నామంలో ప్రభు ఏదడినా పొందుకున్న నామంలో ప్రభ మాకు అనుగ్రహిస్తున్న దేవుడవు నీకు వందనాలయ్యా ప్రభా జీవంగ తండ్రి నీ యొక్క జీవపు మాటలు వినుటకు ప్రభ సాయంత్రకాల సమయం ప్రభ మమ్మల్ని దీతిగా ఇచ్చిన కృపణ బట్టి వందనాలు రానైన బిడ్డలు కొరకై ప్రార్థిస్తున్నాను ఆయన మంత్ర చిట్ట శక్తులను ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రవాస కాలంలో వచ్చిటకు సహాయం చేయండి వారికి ఉన్న ఇబ్బందులు వారు కొన్ని అవస్థలు ప్రభ ప్రతిదీ ప్రభ మరి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకొని ప్రభ లేదని నెట్వర్క్ ను మీ స్వాధీనంలో పెట్టుకోనండి ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రభ చేరుటకు వాక్యం వినుటకు వేగ్రపడే ఆ యొక్క మనస్సు దయచి మనం సజీవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా పోషకుడవు మా రక్షణ నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభుడవు నా తండ్రి ఇంతకాలం కాలం మాపట్ల మా మీరు చేసిన ప్రతి మేలు కొరకై ప్రభ నీకు వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ ప్రతి అవసరతను ప్రభ ఎరిన దేవుడవు మా ప్రతి కార్యములలో ప్రభన తండ్రి మహిమను చూపించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా దేవ నా రక్షక ప్రభ ఈ సాయంత్రకాల సమయం అందున వాక్యమును కోరికై ప్రార్థిస్తున్నాం నాయన పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీ యొక్క నామకు మహిమ కలుగున్నట్లు ప్రతి ఒక్క సిద్ధపరచండి ప్రభన సిద్ధ మనసుతో నీకు సన్నిధిలో ప్రభ మేము వాక్యం స్వీకరించటకు ప్రభ మా యొక్క హృదయం తెరవండి నాయన పరిశుద్ధుడవు తండ్రి ప్రభ కృపగల ప్రభ ఈ సాయంత్రకాల సమయం అందున తండ్రి ఇంకా ఎంతమంది అయితే ప్రభ బిడ్డలు రాని ఉన్నారో వారిని నడిపించండి రా లేకపోతున్న బిడ్డల కోరిక ప్రార్థిస్తున్నాం నాయన వారిని కూడా మీరు సిద్ధపరచండి ప్రభ వారి ఆటంకంలను కొట్టివేయండి నాయన వారి గృహములలో సమాధానం కలుగ చేయండి వారిని కూడా ప్రభన మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సువార్థను ప్రభ మరి ఎక్కడెక్కడైతే వెదజలబడుతుందో అక్కడ అంతటా కూడా ప్రభ మీకు రక్షణ కార్యం జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావంలో వీక్ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మ్యాన్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ జీవము నిచ్చిన పరమపిత నీకేస్తు ఆరాధనా జీవము నిచ్చిన పరమపిత నీకేస్తు ఆరాధనా రక్తం చింది రక్షించిన కేసు ఆరాధన రక్తం చింది రక్షించిన యేసు క్రీస్తుకు ఆరాధనా బలపరచీ నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధనా బలపరచీ నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధనా అల్లే హలే అల్లేయా ఆరాధనా అల్లెలు అల్లెలు యా అల్లేలు ఆరాధనా ఆరాధనా హెసు ఆరాధనా ఆరాధనా యెసు ఆరాధనా జీవమునిచ్చిన పరమపిత నీకే స్స్తూ తీరాధనా జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి తీ నాలో నాలోనున్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను ఏసయ్యా మరువను నీది త్యాగము మరువను నిన్ను ఏసయ్యా మరువను నీది త్యాగము జీవించినా మరణించినా నీకోసమేసయ్యా జీవించినా మరణించినా నీకోసమే ఏసయ్యా అల్లేలు యారాధనా అల్లేలు ఆరాధనా అల్లేలు ఆరాధనా అల్లేలు యారాధనా ఆరాధనా స్తు ఆరాధనా ఆరాధనా స్తు ఆరాధనా జీవమునిచ్చిన పరమపిత నీకే స్థుతి ఆరాధనా జీవమునిచ్చిన పరమపిత నీకేస్తు ఆరాధనా రక్తం చెంది రక్షించిన ఏసు క్రీస్తుకు ఆరాధనా రక్తం చెంది రక్షించిన ఏసు క్రీస్తుకు ఆరాధన బలపరచి నన్ను స్థిరపరచిన పరిశుద్ధాత్మకు ఆరాధనా బలపరచి నన్ను పరిశోబ్ధాత్మకూ ఆరాధనా అేలు హలలు అూ ఆరాధనా అూయ హలలు అల్లు ఆరాధనా ఆరాధనా సృతీ ఆరాధనా ఆరాధనా సృతీ ఆరాధనా అంక్ యూ విరా ప్రైజ్లో ప్రైజ్ సిస్టర్ రూపస్ బ్రదర్ ప్రేజరా సరే ప్రార్థనా రిక్వెస్ట్లు ఉన్నాయి ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి కాబట్టి చేద్దాము ఏసుబాబు షుగర్ నుంచి విడుదల దేవుడు విడుదల చేయాలి కాలు డ్యామేజ్ అయింది ఆ కాలు డ్యామేజ్ నుంచి దేవుడు స్వస్థపరచాలి మంచి ఆరోగ్యం దయచేయాలా ఆయన దేవుని అంగీకరించిన వ్యక్తే అయినా కూడా ఆయనకు యాగ్జెస్ట్ విషయంలో చాలా కాలుకు బాగా గాయమైంది ఏసుబాబు ఆయన పేరు షుగర్ నార్మల్ ఉండాలా కాలు బాగుపడాలా ఆయన దేవునికి సాక్షిగా ఉండాల అలాగే ఇర్మియా బ్రదర్ సత్యంలోనికి రావాల వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా దేవునిలో ఎదగాలి ఇర్మియా ఇర్మియా యేసుబాబు ఈ నవీన్ బ్రదరు మైండ్ సెట్ గురించి ఆయనకు మంచి ఆరోగ్యం ఉండాలా ఆయన మైండ్ సెట్ కరెక్ట్ ఉండి మరి వాళ్ళు కుటుంబం మొత్తం దేవిని నమ్ముకోవాలా తల్లిదండ్రులకు లోపడాలా అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్లాట్ నుంచి దేవుడు మంచి స్వస్థత కలగజేయాలి మరి ప్రేరెస్ట్ ఉన్నాయి ఏసుబాబు గురించి ఫస్ట్ తర్వాత ఇరుమియాబు ఇద్దరు గురించి ఒకరు ప్రార్థించండి మరి శాంతమ్మ సిస్టర్ మీరు ప్రార్థించండి ఇరుమియా బ్రదర్ చేస్తాం స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా గొప్పదేవా నీకే వందన స్థుతులు స్తోత్ర నాయన దయగల తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభావ సాయంకాల సమయంలో ప్రభావ నీ పాద సన్నిధిలో మరపెడుతున్నాం తండ్రి పరిశుద్ధ రామ మధ్యలో దిగండి ఏసఐయానికి వందనాలు చెల్లించుకున్న తండ్రి ఏసాబు గురించి ప్రార్థిస్తున్నాం నాయన అయానికి షుగర్ ఎక్కువ ఉందంట ఏసో ప్రభా అయా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా కంట్రోల్ చేయండి ప్రభా కాల్లో ప్రభా మీరు ముట్టండి ప్రభా ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి విడుదల దయచేయండి ప్రభా కాలు గాయపడిందంటే వేసు ప్రభా గాయాన్ని మీరు బాగు చేసే దేవుడు ప్రభా మీరే స్వస్థపరిచండి తండ్రి షుగర్ ను ప్రభా షుగర్ తెచ్చిన సైతం దురాత్మలన్నీ మీరు బంధించండి వేసు శిగర్ శక్తులన్నీ కాల్చివేయండి వేసు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి మీ రక్త దయచేయండి మీరు బాగు చేయండి వేసు ప్రభా పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకుంటున్న ప్రభా ఎస్ఐ నవీన్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా నవీన్ బ్రదర్ కూడా ముట్టండి తాకండి ప్రభా ఎసే తండ్రి ఆయన మైండ్ సరిగా ఉండాలా ఎస్ ప్రభా ప్రభా ఆయనలో పనిచేస్తున్న సైతం దురాత్ములన్నీ గద్దించండి సైతాన్ దురాత్మలని మీరు ఎలా పెట్టండి ఏసే ప్రభా మీ అస్తం పెట్టి బాగు చేయండి ఏసే ప్రభా ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి నాయన ప్రతి నరాల బలహీనత నుంచి ప్రభా మీరు బాగు చేయండి సైతాన్ మంత్రాలన్నీ కాల్చివేయండి ఏ దురాత్మ పనిచేస్తుందో ప్రభా సైతాన్ శక్తులన్నీ బంధించండి వేసే ప్రభా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా తల్లిదండ్రులకు లోపడాలా ప్రతి వ్యసనం నుంచి ప్రభా విడుదల పొందాలా ఏసూ ప్రభ సహాయం చేయండి నాయన ప్రభా మీరే తండ్రి బాగు చేయండి తల్లిదండ్రులకు లోబడి బిడ్డగా మార్చండి ప్రభావేడా వ్యసనాలు కూడా మీరు కొట్టివేసి సంపూర్ణ మారు మనసు రక్షణ దయచేయమని కుటుంబానికి రక్షణ దయచేయమని ఏస పరిశుద్ధన ప్రార్థిస్తున్నాను తండ్రి ఇర్మియా బ్రదర్ థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ ఇర్మియా బ్రదర్ గురించి వాళ్ళ కుటుంబం సత్యంలోనికి రావాలి వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి దేవునికి సాక్షులుగా ఉండాల ఇరిమియా బ్రదర్ అర్చిత సిస్టర్ ఇర్మియా బ్రదర్ కుటుంబము ఆత్మీయంగా ఎదగాల అర్చితా సిస్టర్ గురించి ఒకరి అదే బ్లెడ్ క్లాంత్ గురించి చేయండి సుందర్రావు సుందర్రావు బ్రదర్ గురించి ఈ ఇర్మియా అర్చిత సిస్టరు సుందర్రావు బ్రదర్ గురించి చేయండి సుజిత ప్రైజ్లాడక ప్రైజ్ అక్క ఇర్మియా బ్రదర్ గురించి చేయండి అర్చిత సిస్టర్ బ్రెయిన్ క్లాప్ నుంచి విడుదల ఇర్మియా బ్రదర్ వాళ్ళ కుటుంబము ఆత్మీయంగా ఎదగాల వలపడాలి దేవుల్లో సాక్షులుగా ఉండాలి అలాగే సుందరరావు బ్రదర్ గురించి ప్రార్థించండి ఓకే బ్రదర్ సుందర్రావు బ్రదర్ కి మన ప్రాబ్లం ఉందా బ్రదర్ కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందక్క ఆయన కూడా దేవుల్లో దేవుల్లోకి సంపూర్ణంగా రావాలి ప్రార్థన చేసుకుందాం మహాగణడవు మహోన్నతడవు సర్వోన్నతడవు సర్వశక్తి మంతడువు ఇక సాయంత్రకాల సమయం ముందు విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ప్రతి ప్రార్థనకు ఆలకించి జవాబునిచ్చే దేవుడవు ప్రభనతని మా మొరలను ఆలకించుటకు ప్రభ నా నువ్వు ఎప్పటికీ సిద్ధమైన మనస్తోన్న వాడవనైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ప్రభనత మరి సుందర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మా బిడ్డ యొక్క ఆరోగ్య సమస్యలను ప్రభ తీవ్రతరం కాకుండా ప్రభనత అండి మూలంగా ప్రభనతండి రూట్ లెవెల్ నుంచి ప్రభా బిడ్డకు స్వస్థత దయచేయండి ప్రభ నడి నుంచి అరి కాలు వరకు ప్రభావం ముట్టండి నీకు కృపలు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి ప్రభ సాక్షి బిడ్డగా నిలబెట్టండి అదేవిధంగా బిడ్డ ద్వారా కుటుంబం అంతా కూడా నచండి స్థిరమైన విశ్వాసంతో ముందుకు సాగుటకు మీ కృపణ అనుగ్రహించండి మీ బ్రదర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నమైనా మరి ఆ బిడ్డ యొక్క కుటుంబం రక్షణలోకి రావాలా ప్రభావ విశ్వాసంలో ఎదగాలన్నతండి ప్రభానతండి ఒక కుటుంబంతో మీరు మాట్లాడండి నాయన పశుధాత్మ దేవ ఆ కుటుంబంలో మీరు సంచరించండి ఆ కుటుంబంలో ప్రతి బిడ్డను ప్రభానతండి మీరు చూస్తున్న దేవుడు ప్రభానతండి మీరు కనుదృష్టిని తప్పించుకొని ఎవరూ ఉండలేరు నాయన ప్రభా కుటుంబాన్ని మీరు కాపాడమని కుటుంబం రక్షణలోకి నడిపించమని విశ్వాసాలకు పాత్రులుగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ఆత్మకార్యం ఆ కుటుంబంలో జరిగించండి నా ప్రభా నా విమోచకుడు నీకే వందనాలు చేయిస్తున్నాం అదేవిధంగా అర్చిత శిస్యర్ విషయంలో ప్రార్థిస్తాం ఆ బ్రెయిన్ క్లాట్ ని ప్రభా కంప్లీట్ హీల్ చేయండి నాయన ప్రతి విధమైన అనారోగ్యం నరాల రీతలు ప్రభ ప్రతి ఒక్కటి సరిచేయండి ఎస్స కృపలో ఈ ముగ్గురు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ముగ్గురు బిడ్డలను కూడా సాక్షులుగా నిలబెట్టండి నాయన ప్రభ నా తండ్రి నీ కార్యములు అద్భుతంలో ఆశ్చర్యకారంలో ప్రభ వారు చూచుటకు వారి మనోనేతంలో వెలిగించండి ప్రభ నీ స్వస్థతను స్వీకరించుటకు ప్రభ వారి హృదయంలోని వెలిగించండి నా ప్రభ ప్రతి కార్యములు ప్రభ మీరు ఆ గృహంలో జరిగించండి మీ ప్రభ మహిమ కలుగున్నట్టున్నా తండ్రి ఆ బిడ్డల జీవితాల్లో ప్రభా కొత్త మార్గంను కొత్త వెలుగును కొత్త జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం నీకు ఆశ్చర్యమైన కార్యం చూచటకు ప్రభ ఆ బిడ్డను సాక్షులుగా నిలబెట్టమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ ప్రైజ్ నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమ తండ్రి పరిశుద్రైనా మీ పరిశుద్ధ గణమైన నామానికి స్థుతులు స్తోత్రాలను అయినా కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం ప్రభా అంతలా కార్యాలు జరిగించు అబ్రహాం ఈసాకు యాకోబుల దేవుడా మంచి దేవుడా మాకు సారిన దేవుడ మీకు స్తోత్రం ప్రభు పరిశుద్ధ మీకు స్తోతులు చెల్లిస్తుంటున్నాం నాయనా నాయన నీ నామంలో అడుగుతున్నా మీరు బ్రదర్ గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆయన కుటుంబాన్ని సత్యంలోకి నడిపించండి ప్రభు నాయన వాళ్ళు ఆత్మీయంగా ఎదగాల ప్రభు మీ సాక్షులుగా ఉండాలి వాళ్ళకున్న బంధకట్ల నుంచి విడుదల దయచేయండి మీ సాక్షులుగా ఎలబెట్టుకోండి ప్రతి ఒక్కరిని ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచండి ప్రభావ అలాగే రేణుక సిస్టర్ను ముట్టండి ప్రభు తాకండి నాయన మొదలుకొని అరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయండి శుక్రీస్తు నామంలో ప్రభువా పరిశుద్ధుడ నామంలో అడుగుతున్నాం సహాయం అనుగ్రహించండి యాదగిరి బ్రదర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన ఆ కుటుంబాన్ని రక్షించుకోండి ప్రభు అందులో రక్షణ పొందాల ప్రభు మీ సాక్షులుగా ఎలబెట్టుకోమని ప్రార్థిస్తూ మరి తండ్రి ఇంతకుముందు చేసిన ప్రార్థనలు అన్నీ నాయన మీరు మీ నా తండ్రి మీ పాద సన్నిధికి చేర్చుకొని సఫలపరిచి నాయన ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా ఇలబెట్టుకోమని ఆయన సాయంకాల సమయంలో ఇచ్చిన ధన్యతను బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ శక్తిస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ రూపసన్న ప్రైజరాడనా పేరిట అందరికీ శుభ వంధనములు ప్రైజరాడు అందరికీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం పరిశుదుడా ప్రేమ తండ్రి దేవాన్ని పాద తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగురించడం కొందరు రాజా గొప్ప రాజా గొప్ప ఏసా నీకు ఇంత వంధనాలు మరి పొద్దు నుంచి ప్రభావి కాపాడనందుకు నీకు వంద నెల కృతజ్ఞతలు తులుస్తాం తండ్రి ప్రభా ఎస్ఐ మా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీరు తోడు తోడు నీడుగా ఉన్నారు తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి నేను వేసే వాక్యం చెప్పబోతుండగా మరి ప్రభా ఈ యొక్క చెవిని నేను వేసే వాళ్ళని నేర్చుకొని దీన్ని బట్టి పాటించుకోవాలి తండ్రి ప్రభ అదేవిధంగా నేను వేస్తే ప్రభా మరి వాక్యం చెప్పబోతుండగా ప్రభు నా సొంత విషయాలు ఏవి రాకుండా ప్రభా ఈ యొక్క పర్లో ఒక జ్ఞానం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస చెప్పు వాక్యం నేనేస్తే ప్రభా నీకు మహేమకర సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము ధ్యానించే వాక్యం ప్రభు విని ఇతరులకు పంచిపెట్టాలి ఎంతో మంది ఉన్నారు తను ప్రభు నీ సువార్థ అందలేక ప్రభా వాళ్ళకు కూడా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎస్స ప్రభా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సోషల్ మీడియా ద్వారా ప్రభా వాళ్ళకి అందబడాలి తండ్రి జ్ఞాన ప్రభా ఎస్స ఈ వాక్యాలన్నింటినీ వాళ్ళకి షేర్ చేయాలి తండ్రి ప్రభా అనుకుంటున్నాం తండ్రి ప్రభు మీరు సాయం దేమని ఎస్ఐయా మరి వాక్యం చెప్పబోతున్నారు మీరు కృప మీకు కృప దేమని ఏసుకరిస్తున్నాం నాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమ్మెన్ మతె సువార్త ఇరవై ఒకటే అధ్యాయము ఇరవై నుంచి ముప్పై వరకు చూసుకున్నాం మత్తే సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు వరకు చూస్తున్నాం మన అంశ మన టాపిక్ అంశ అంశం ఏంటంటే ద ప్యారబుల్ ఆఫ్ టూ సన్స్ ఈరోజు మన సారాంశము ద ప్యారబుల్ ఆఫ్ టూ సన్స్ అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోబోతున్నామంటూ ఈ మొత్తం కాన్సెప్ట్ లో రెండే రెండు ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే obedience and disobedience kosam manam telusukobothunnamanta obedience and obedience and disobedience evidhanga the parable of two sons is about obedient and disobedience devudu enduku idi cheppi idi upamanam cheppi indante manam vakyamlo chusukundam ippudu nenu chottam chudandi 28 avaram telugu chadavalanu chadavalanu anukunte chadavachu mathe suvartha 21 kotey adhyayam 28 nunchi 32 varam now what do you think there was once a man who had two sons he went to he went to the elder one and said son go and work in the vineyard today aithe ikkada telugu <laughs> jalutunte chadavochu telugula 21 brother 21 chapter 28 oda 28 brother 28 seven 21 meekemi tochuchunnadi matte swartha 21 adhyayam 28 vachinam meekemi tochuchunnadi oka manushuniki iddaru kumarulu undiri athadu modati vaniyadaku vachi kumaruda nedi poi draksha totalo pani cheyamani cheppaga వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను అటు అతడు రెండవ వని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునెను గాని పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట చేసిన వాడని వారిని అడిగను అందుకు వారు మొదటి వాడే అనిది యేసు కుంకులను వేషలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను వ్యూహాను నీతి మార్గమున మీ అద్దకు వచ్చాను మీరు అతని నమ్మలేదు అయితే సుంకరులను వేషలను అతని నమ్మిరి మీరు అది చూసి అతన్ని నమ్ము నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి థ్యాంక్ యూ అయితే మనం ఇక్కడ చూసుకున్నాం చూస్తున్నాడు ఏంటి అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తుంటే ఇద్దరు కుమార్కుల కోసం చెప్తున్నాడు అంటే దేవుడు రాకముందు ఇది అంటే వ్యూహాను బాస్ ఇచ్చి ఇచ్చి నాకన్నా ముందు ఉన్నాడు యోహాన్ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అంటే పారాబుల్ అంటే అంటే ఒక తండ్రి అంటే మనకి పని అప్పగ ఒక పని మనకు అప్పగించినాం అది కరెక్ట్ గా మనం చేసినామా లేదా అనేసి ఈ యొక్క వాక్యం సందర్భం అంటాం అనమాట అయితే దేవుడు మనకు చెప్తున్నాడు మనం వెళ్ళి సువర్ణ అనేకలకు సువార్త ప్రకటించాలి సుశీలుగా మార్చాలి అని దేవుని వాగ్దానం మనకి ఇచ్చినాడు కాబట్టి అయితే చూడండి ఇక్కడ ఒబీడియన్స్ అని డిసొబీడియన్స్ ఇద్దరు కుమారులు ఒబీడియన్స్ ఒక అతను చూపించను ఒక అంటే డిసొబీడియన్స్ చూపించను దేవుని పట్ల అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే చూడండి నా పట్ల ఎవరైతే ఒబీడియన్స్ చూపిస్తారో వాళ్ళకు తగిన ఫలం ఉంటుంది డిసొబీడియన్స్ చూపిన వల్ల వాళ్ళకు కూడా తగిన శిక్ష ఉంటుందన్నమాట అయితే అక్కడ ఇద్దరు ఇద్దరు అంటే ఇద్దరు కుమారులు ఏం చేయబడిన ఈ మొత్తం ఈ సందర్భ అంటే సన్నివేశాన్ని అంటే ఈ ప్యారబుల్ గా దేవుడు వాళ్ళకు చెప్తున్నాడనమాట అయితే చూడండి ఎవరైనా దేవుడు మనకు వాగ్దానం ఇస్తే ఎలా చూడండి యోహన్సు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినాం యోహన్సు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చినాం అంటే దేవుడి యొక్క ప్రామిస్ ఏ విధంగా ఉంటుందో మనకు దేవుడు తెలియపరుస్తున్నామట విధేతో చూపిస్తే ఏ విధంగా మనకు మనకి అంటే దేవుని దేని ద్వారా దేని ఏ విధంగా మనకు గిఫ్ట్స్ పొందు అని ఈ వాక్యం సెలవుస్తుంది యుహాన్సు వార్త పదిహే అధ్యాయం ఏడవ వచ్చినాం నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఎండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును థ్యాంక్ యూ బ్రదర్ చూడండి ఆల్ ఈస్ గివ్స్ అ ప్రామిస్డ్ అంటే ఒక కండిషన్ ఆఫ్ ఒబీడియన్స్ ఒక చిన్న ఒక చిన్న ఒబీడియన్స్ వల్ల చేయడం వల్ల మీరు దేవుడి ఒక మాట ఒక వాగ్దానమాట మనం ఏం చేస్తున్నామో దేవుడిని అడుగుతే ఖచ్చితంగా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు ఒబీడియన్స్ చూపిస్తే దేవుడు దేవుని యొక్క ప్రామిస్ ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటున్నాడు అనమాట అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టండి ఎన్నో మనం ఎన్నో సందర్భంగా మనము తప్పు పోండొచ్చాము చిన్న చిన్న అరే నేను చిన్న పని చేస్తా ఆ పెద్ద పని చేస్తా అని మనకి మాటి ఇవ్వొచ్చు మాట తప్పొచ్చు అనమాట మాట అంటే మాటిచ్చి మాట తప్పొచ్చు అంటే ఆ టైంలో మనము మన మైండే కానీ మన ఏదో విధంగా మనం మలసిపోయడమే కానీ ఎట్లా అది కూడా డిసబీడియన్సే కదా మనం విధేత ఏ విధంగా చూపిస్తున్నాడు చిన్నవారికైనా సరే పెద్దవారికైనా సరే ఏ విధమైన డిస ఖచ్చితంగా చేస్తారు అనేసి ఆ విధంగా మనము అంటే రిమైండర్స్ పెట్టుకొని ఒబీడియన్స్ గా చూపించుకోవాలన్నమాట చూపించుకోవడం అంటే తన బ్రదరే కానీ సిస్టరే కానీ చెప్పినది విధానం బట్టి మనము ఆ పనిని నెరవేర్చినా లేమనేసి మనం గ్రహించుకోవాలన్నమాట చూడు పని మనకు మనం చేయడం వల్ల మనకు ఏ విధంగా ఏ విధమైన దేవుడి నుంచి ఏ విధమైన గిఫ్ట్లు పొందుకోవచ్చు ఏ విధమైన అంటే ఒబీడియన్స్ గా ఉంటే ఎన్నో ఒబీడియన్స్ ఉంటే ఎన్ని ఎన్ని లాభాలు లాభాలంటే ఎన్ని గిఫ్ట్స్ వస్తాయి దేవుడి నుంచి అరే నన్న పని పని చేసినాం మంచి పని చేసినామని మనల్ని పొగడమే కానీ అంటే అంటే లోకరీతంగా ఎట్లాంటే పని మంచి మీద మీద చేసే వాళ్ళనే బాగా పొగొడతారనమాట మంచి కృత్యంగా చేసిన వాళ్ళకు పొగడం ఇక్కడ ఈ లోకరీతంగా కానీ దేవుని దగ్గర కాదు మనస్ఫూర్తిగా చేయడం వల్ల దేవుడు మనకు బహుమానం ఇస్తాడు గిఫ్ట్లు ఇస్తాడు అనేసి ఇందాక వాక్యంలో చూసుకున్నమాట యువాన్సు వార్త పదిహేనవ దం ఏడో వచ్చినంలో అయితే ఇంకొక ఇంకేంటంటే మనం ఏ విషయమైనా సరే ఎవరిని అంటే ఎవరిని డిసపా అంటే వాళ్ళని ఏమంటాం డిసప్పాయింట్మెంట్ చేయకుండా ఆ పని మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేమా మనం మనకు మనం చూసుకోవాలన్నమాట ఒకవేళ నువ్వు చేయకుండా మర్చిపోయినా పోతే తర్వాత తర్వాత అడిగినప్పుడు అరే బ్రదర్ నేను చేయలేకపోయినా మర్చిపోను అంటే అదే ముందే చెప్తే వేరే వాళ్ళకి ఇచ్చేట కదా పని నువ్వు ఎందుకు చేయాలని అనే మనకు రాకుండా అట్లాంటి సిచ్యువేషన్ సన్నివేశాలు రాకుండా మనం ఏదైనా పని చేసినామో మన పని అది ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు చెప్పే పని మనకి ఎంత ఇంపార్టెంటో మనం అది నేర్ నేర్చుకోవాలన్నమాట ఒబీడియన్స్ వాళ్ళు ఒబిడియన్స్ ద్వారా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా పెద్దైనా సరే మనం ఆ పని చూసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు డిసోబీడియన్స్ ఇప్పుడు ఒక కుమారుడు పని చెప్పిండే పోతా చెప్పి పోలేడు పని చేయలేడు అక్కడ పోతా చెప్పి ఆ పని అక్కడే చేయలేదు డిసోబీడియన్స్ ద్వారా మనకు ఎన్నో నష్టాలున్నాయి చూడండి దేవుడి నుంచి మనము అన్ని అంటే మన తీసుకో అంటే వెనకకు వెళ్ళి బ్యాక్ వెళ్ళిపోతాయి అన్ని అంటే నీకు ఆశీర్వాదాలే కానీ నీకు వచ్చిన గిఫ్ట్స్ గిఫ్ట్స్ కానీ బయటికి వెళ్ళిపోతాయి అనమాట అసలు మనకి ఏమి అంటే అక్కడ ఏమి ఉండదు డిసోబీడియన్స్ వాళ్ళు ఏమి నష్టమే అక్కడ అక్కడ మనకి ఏమి రాదన్నమాట అక్కడంత నష్టమే చూడండి ఒబి ఒబీడియన్స్ గా ఉండి చూపించడము నీకు దేవుడు ఇంకోటి చూడండి యోహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పదిహేడు యోహన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పదిహేడు జీజస్ వాట్ ఎవర్ యూ ఆస్క్ మై నేమ్ దట్ ఐ విల్ డూ ద ఫాదర్ మే బి గ్లోరిఫైడ్ ఇన్ దన్ ద సన్ ఇఫ్ యూ హాస్క్ ఎనిథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అని ఖచ్చితంగా ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమెంట్మెంట్స్ చూడండి కమిట్మెంట్స్ అంటే ఒక కమెంట్మెంట్ లో విధేత చూపడం నీ దేవుడేకు విదేత ఉండడం విదేత ఉండడం ఒబీడియన్స్ అనమాట నీకు నాకంటే వేరే దేవుడు ఎవరు లేరు అక్కడ ఒక ఒబీడియన్స్ చూపించాలని మనం మనం దేవుడిని అన్ని తెలుసుకొని ఇతరులకు చెప్పకపోతే అదొక డిసొబీడియన్స్ అనమాట డిసబీడియన్స్ చూ చూపడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి ఒబీడియన్స్ చూపించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి దేవుడు మనకు సెలవు ప్రకారము అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ రెండు ఈ టూ టైప్స్ ఆఫ్ మనుషుల మనుషుల ద్వారా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో ఈ మనకు మన వాక్యం మన సందర్భం సన్నివేశం జరుగుతున్న సందర్భం ఈ ప్యారబుల్లో కానీ ఎందుకంటే ద ప్యారబుల్ ఆఫ్ టూ సన్స్ ఆ తండ్రి ఇప్పుడు ఇప్పుడు తండ్రికి ఇద్దరు కొడుకులనుకో ఒకడు పని చేస్తే మంచి వెరీ గుడ్ బయట శిబాష్ బయట అని అంటాం అట్టనే పని చేయిపోతే రే నువ్వు నా పని అయింటలే నువ్వు ఫ్యూచర్ లో ఎట్లా వేసుకుంటావు అనేసి తండ్రి కోపిస్తాడా కోపియాడా కోప ఆ కోపానికి మనం తట్టుకోలేమనమాట అయితే డిసొబీడియన్స్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటి దేవుని పట్ల మనం ఒబీడియన్స్ చూపకపోతే ఏంది చూడండి రోమా రోమిల కృష్ణ పత్రిక ఐదో ఉద్యము పంతొమ్మిదో వచ్చనం బ్రదరు అన్న తెలుగులో చదువుతుంటే చదవండి రోమిల క్రాస్ పత్రిక ఐదో ఉద్యమము పంతొమ్మిదో వచనం ఎలా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు చాలా బ్రద చూడండి ఇప్పుడు ఒక మనిషి విదేత చూపి అప్పుడు సపోజ్ మన మనం పలానా చోటికి వెళ్ళి సువార్త ప్రకటించమని అనుకో మనం వెళ్ళలేకపోతే అక్కడ ఆ సందర్భం ఏంటంటే వాళ్ళు ఆ టైంలో వింటే చెప్పలేం ఆ టైంకి విని మనం వాక్యం చెప్తే ఎంతో మంది పాపశంలో ఒప్పుకొని దేవుని సన్నిధులకు రావచ్చు ఒకవేళ నువ్వు పోకపోతే అక్కడ సందర్భం ఏమి జరగదన్నమాట అక్కడ అంటే అక్కడ వినేకి అవకాశం రాలేదు అక్కడ అంటే అక్కడ పోగొట్టుకున్నవటే కదా మనము సువార్త అనేది అంటే అక్కడ మనకు వచ్చిన ఛాన్స్ ని పోగొట్టుకున్నవట అప్పుడు నువ్వు పోకపోతే అక్కడ ఎవరు విన్నారు ఒకవేళ పోయి వింటే చెప్పలేం వంద మంది మారొచ్చేమో నీ వాక్యం ద్వారా లేకుంటే నువ్వు చిన్న నువ్వు చేసిన ఆ ఒబీడియన్స్ చూపించడం వల్ల కూడా ఒక ఐదుగురు మారొచ్చేమో పది మంది మారొచ్చేమో కదా అందుకే రోమ్ చూడండి ఫర్ ఫర్ వన్ మ్యాన్ డిసొబీడియన్స్ దే దే మెనీ వేర్ మేడ్ సిన్నర్స్ నువ్వు ఒబియన్ డిసొబీడియన్స్ వల్ల పాపులుగా మారొచ్చేమో నీ ఒబీడియన్స్ వల్ల పరిశుద్ధులుగా మారొచ్చేమో వాళ్ళు విని దేవుని ఎందు అలా పాపశమ దేవుని దగ్గరికి వచ్చి ప్రామిస్ చేసుకొని నిర్ణయించుకొని నిశ్చయం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము పాపశమపుకుంటున్నాము నీ వాక్యం ద్వారా మాకు మా కళ్ళు తెరవబడినాయి అని ఒబిడియన్స్ చూపించడం వల్ల అది ఖచ్చితంగా జరగొచ్చు కదా ఖచ్చితంగా జరుగుతుంది ఒబీడియన్స్ వల్ల ఖచ్చితంగా గిఫ్ట్ గిఫ్ట్లు లాభాలు అనేసి జరుగుతాయమట డిసోబిడియం వల్ల అంత నష్టాలే నువ్వుకపోవడం రే పో అంత దూరం పోవాల బ్రదర్ నేను నేను ఒక్కరినే బ్రదర్ అవును మీరు పోయి చెప్పాలంటే అబ్బా అంత దూరం పోవాల బ్రదర్ టైం అక్కడ కూడా టైం కూడా ఇంపార్టెంట్ పోయే సమయం కూడా మనకు వర్తిస్తామట ఏ టైంకి మనం చేరుకుంటున్నాం ఏ టైం ఎంత ఎంతసేపట్లో మనము వాళ్ళకు వాక్యం చెప్పడము ఏ అంటే వాక్యం చెప్ప అంటే వాళ్ళు వినే విధానం బట్టి అక్కడ మనం మనం ప మన మనం నిర్ణయించుకోవాలా వాళ్ళు ఎటువంటి మనుషులు వాళ్ళు ఎటువంటి స్వభాంగలు ఎంతసేపు చెప్తా వాక్యం ఏ విధంగా చెప్తూ వాక్యం వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఎట్లా ఇస్తే ఎట్లా ఒక ఉపమాన రీతిగా చెప్పాలా లేదా ఒక స్టోరీ తీసుకొని చెప్పాలా దేవుని వాక్యము ఎందుకంటే దేవుడు ప్రజలకు అర్థంగానికి అన్ని ఉపమాన రీతిగానే చెప్పిన మాట అంటే ఈజీగా అర్థంగానికి ఈజీగా అర్థంగానికి అంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలి అదే అరే ఇది నిజంగానే చెప్పరు ఓ మంచి చెడు అనేది ఆ వే ఎట్లుంటుందో వాళ్ళకి దేవుడు ఉప ప్రతిదీ మత సువార్థ మార్క్ శువార్థ లుక సువార్థలో ఉప ఉపమాన రీతిగా చెప్పబడిన వాక్యం ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అండర్స్టాండింగ్ అనం డైరెక్ట్గా నువ్వు వాక్యం చెప్తే వాళ్ళకి అస్సలు అర్థం కాదు బ్రదర్ ఏం చెప్తున్నా నాకు అయ్యేం అది ఎగ్జాంపుల్ గా చెప్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది దేవుని దేవుని యొక్క సువార్థ ఈజీగా వాళ్ళకు చేరబడుతుంది అనమాట వాళ్ళు ఈజీగా అండర్స్టాండింగ్ అంటే ఈ లోకరీతిక అమైన ఉపమాన రిత ఉపమాన రీతము అంటే మనసుకు అంటే ఈ ఆత్ ఆత్మీయమైన ఉపమాన రీతము లోకమైన ఉపమాన రీతాలు ఉంటాయి కదా వాళ్ళకు కంటి అంటే కంటికి కనబడట్టు చెప్పడం అంటే ఇది నిజం మీరు నువ్వు తప్పు అని అంటే నువ్వు చేసిన తప్పు బ్రదర్ అని చెప్తే అవును వాళ్ళు ఒప్పుకోవాలి నేను చేసిన తప్పు బ్రదర్ ఒకవేళ నువ్వు నువ్వు చేసిన బ్రదర్ అంటే నువ్వు నువ్వు సరిగ్గా చెప్పకపోతే అని ఉంటారు నేను చేసింది రైటే బ్రదర్ మీరు చెప్పినాక దానికి నాకు నాకు వర్తించలేదు అని అనుకో మనం బాధ అంత దూరం పోయి కూడా మనం బాధపడ బాధపడాల్సి వస్తారు అంటే మనం చెప్పే విధానం బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామో ఏం చేస్తున్నామో టైము టైం ఇంపార్టెంట్ మన ఫస్ట్ మాట వినడం ఇంపార్టెంట్ మాట విని అక్కడికి వెళ్ళి ఇతరులకు వాక్యం చెప్పడము ఇతరులను దేవుని సన్నిధికి తీసుకోవడం అది ఇంపార్టెంట్ ఒకవేళ మనం ఆ రోజు మనం పని చేయకపోతే దేవుళ్ళు ఒక రోజు కోల్పోయినట్టే అనమాట ఎందుకంటే ఆ చెప్పలేం ఆ రోజు ఎట్లాంటిదో చెప్పలేం ఆ ఒకవేళ నువ్వు వెళ్ళి చెప్పినా కానీ మనం చెప్ప మన వాక్యం విని వాళ్ళు ఎన్ ఎన్నో నే ఎన్నో నేర్చుకుంటు ఎన్నో కోల్పోవచ్చు నువ్వు చెప్పడం చెప్పలేకపోవడం వల్ల కాబట్టి ఎందుకంటే డిసోబీడియన్స్ అనేది చాలా భయంకరమైన మాట ఆ డిస మాట వినకపోవకపోతే ఎన్నో నష్టాలు ఎన్నో నష్టాలు మన దేవుడి నుంచి కోల్పోవచ్చు మనం అయితే చూడండి క్లియర్ గా వాక్యం చెప్తున్నారు దేవుడు ఏం చెప్ ఏం చెప్తున్నాడంటే చూడండి ముప్పై ఒకటే వచ్చినము విచ్ వన్ ఆఫ్ ద టూ డి వాట్ ఇస్ ఫాదర్ వాంటెడ్ ద ఎల్డర్సన్ ద ఆన్సర్ సో జీసస్ సెట్ టు దెమ్ ఐ విల్ టెల్ యూ ద ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ ద ప్రాస్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు ద కింగ్డమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెడ్ ఆఫ్ చూడండి థర్టీ టూ ముప్పై ముప్పై రెండు వచ్చినాం ఫర్ దాన్ కేమ్ టు యూ షోయింగ్ ద రైట్ పాత్ టు టేక్ అంటే నాకన్నా ముందు యువన్ భక్తుడు వచ్చినాడు మీకు మంచి పాత్ చూస్తే మీరు చూజ్ చేసుకోలేరు రైట్ పాత్ అంటే కరెక్ట్ వే చూస్తే మీరు చూసుకోలే అంటే మనకి రెండు దారుని ఒకటి నరకం ఖచ్చితంగా ఏదైనా రెండు రెండు ఉంటాయి ఒకటి మంచి ఒకటి చెడ్డు ఒకటి మంచి మార్గం ఒక చెడ్డు మార్గం సో నువ్వు వ్యక్తిగా నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటాం ఒబీడియన్స్ ఆ రెండు రెండు రెండు అనమాట చూడండి మనము దేవుని దేవుని దగ్గర కూడా అంటే గుడ్ ఫ్రైడే రోజు ఇద్దరు ఇద్దరు దొంగలను చూసినాం కదా ఒకళ్ళు మంచిగా అంటే ఒకరు పాపశమ ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు నేడే ఇప్పుడే అంటే దేవు గా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినా ఆయన ఇంకొక అతను ఒప్పుకోలేడు అంటే చెడ్డు సాహసంతో ఆయన మైండ్ మొత్తం అట్లా అన్ని అక్కడ అంటే సన్నివేశాన్ని మొత్తం చూస్తున్నా కానీ ఆయన గ్రహించలేకపోయినమాట ఆయన గ్రహించలేకపోయింది ఈ ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఏం చేసింది అక్కడ చూసి కూడా అరే నిజమే ఆయన చేసిన తప్పులకు శిక్ష ఇది కాదు అరువుడు కాదు కానీ మేము చేసిన తప్పులకు మేము అరువుడు అంటే నేను చేసిన తప్పులకు నాకు తగదు కానీ ఆయన ఒప్పుకొని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు అటువంటి ప్రార్థన వల్ల ఎంతో మంది మారొచ్చు చిన్న చిన్న ప్రార్థన వల్ల చిన్న చిన్న పనుల వల్ల ఒక చిన్న మాట విని మనము మనం అనుకొని తీసుకున్న ఎన్నో లా చూడండి చిన్న చిన్న ఏం అంటే మన పెద్ద ఏం కాదు పెద్ద పెద్ద ఏమో ఏం చేయాలనుకోలే చిన్న చిన్న పనుల చిన్న చిన్న పనుల వల్ల మనకి ఎన్నో ఎంతో ఎంతో లాభం ఉంది ఆ చిన్న విని మనం విని అంటే విని విని చేయడము చేయడం వల్ల ఎంత లాభము ఏవని సన్నిధిలో తెలియబరుస్తుందన్నమాట ఈ యొక్క వాక్యం కాబట్టి అయితే ఇంకా చూడండి ఇంక్లూడ్స్ యాక్చువల్ ప్యారబుల్ ఆఫ్ టూ సన్స్ ఫాదర్ టూ ఇంటివేషన్స్ ఆ బోత్ both son response followed by the father response of two each son ante vallu ye vidhanga tanaku answer answer ichinaro oka pani cheyadam valla ye vidhanga answer ichinaro answer ivvalado yok mana oka manaku saramsham yokati oka mana heading anamata the parable of two sons roju vini ellipovadam valla labham emundi em undu ante valaku chances veena charchalo chances ivvarasal ninna ninno charchalu chusnaru kabatti vallu chances ivvaru నువ్వు అక్కడుంటే అక్కడనే ఇ పొజిషన్ ఇంకా ను పైకి రావాలంటే అక్కడనే తొక్కేస్తారు నేను కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి మన దాంట్లో ఏంది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి నీ ఒక ఛాన్స్ అబ్బా నాకు మంచి ఛాన్స్ ఇచ్చినాడు అంటే నేను చెప్పడం వల్ల ఎంతమంది విన్నారు అనేసి మనకు మన్ అంటే మంచి అనిపిస్తుంది నేను ఎన్నోసార్లు చచ్చిపోయినా నాకు ఒక్క రోజు ఇవ్వలేరు కనీసం వాళ్ళకు పాట పానకి ఇయ్యరు కనీసం వాళ్ళకు ఒక వాక్యం చదవని అంటే ముంగడు కూర్చున్న వాళ్ళు చదువుతారు ఒక ముంగడు అంటే వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇయరమంటే వాళ్ళ కన్నీ కూర్చొనిండి పోతారు పాపం వాళ్ళకి ఏం తెలియదు వాక్యం మీద ఫాస్టర్ గారు చెప్పిన వాక్యం మీనాలా వెళ్ళిపోవాలి ఫాస్టర్ గారికి చెప్పిన వాక్యం మీనాలా ఎప్పుడు ఇక్కడ ఈవెన్ ప్రేర్ అంటే కుటుంబం అంటే ఇంట్లో ప్రేయర్లు జరిగేటప్పుడు కూడా జస్ట్ పిలుస్తారు అంతే కూర్చోవాలి బైబుల్ పట్టుకొని వెళ్ళి కూర్చుంటారు వాక్యం చెప్పింది వినేసి వస్తారు కానీ ఎప్పుడైనా అంటే వాళ్ళ చర్చలో కానీ ఇంట్లలో ప్రేరులో కానీ ఎప్పుడు అవకాశం వేరు వాళ్ళకు అసలు ఇవ్వరు వాళ్ళ పాపం వాళ్ళు అట్లనే ఉండిపోతారు అనమాట అయితే వాళ్ళు అట్లనే ఉండిపోతారు వాళ్ళు ఏం నేర్చుకోలేకపోతారు కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే మనకున్న సమయం చెప్పిన మాటని సద్వినియోగం చేసుకోవాలి అది నేను చెప్పాల్సి చెప్పాలనుకుంటున్నా మనకున్న సమయము టైము చెప్పాలనుకుంటున్నా నాకు పొద్దున్న అన్న ఫోన్ చేసిన అతని బ్రదర్ బ్రదర్ ఈరోజు నీదే వాక్యం అంటే నేను అసలు ఆ టైం టేబుల్ మర్చిపోయినా ఎందుకంటే మాకు అంటే ఫైనాన్షియల్ ఎండింగ్ అయిపోయింది కదా ఆడిట్ ఉంటుంది అనమాట ఒక్కొక్క కంపెనీ మేము ఆడిట్ చేయాలనుకుంటాం ఫైనాన్షి ఫైనాన్షియల్ పొజిషన్ లో ప్రాఫిట్ లో ఉందా లాస్ట్ లో ఉందా అనేసి చేయాలనుకుంటున్నాం నేను ఆ మైండ్ సెట్ లో నేను ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాను నాకు కాల్ వచ్చింది పొద్దున బ్రదర్ ఈరోజు వాక్యం మీద అంటే సరే ఇమీడియట్లీ నేను చెప్తున్నా ఓకే బ్రదర్ నేను చెప్తాను ఎందుకంటే లాస్ట్ నేను టూ టైమ్స్ నేను మిస్ అయిపోయినా ఎందుకంటే నాకు వర్క్ వల్ల ప్లస్ మా మదర్ వల్ల మన డిపా సిస్టర్ వల్ల మదర్ వల్ల ఆ ఆ టైంలో నేను డిస్టర్బెన్స్ ప్లస్ నా ఆడిట్ వర్క్ సరిగా కంప్లీట్ కాలేదు ఎందుకంటే నేను నాకు ఇచ్చిన ఛాన్స్ నేను పోగొట్టుకు తెలుసుకోలేదు ఎందుకంటే ఒకప్పుడు నేను వాక్యం చెప్పేవాడిని కాదు ఎబ్రహిం చర్చ్ లో నేను ఏమంటాం టాయిలెట్స్ కడిగేవాడిని చుక్కల స్టాండ్ దగ్గర ఉండేవాడిని ఆ సెకండ్ సాటర్డే ఎవ్రీ సాటర్డే మేము రూమ్స్ అన్ని తుడిసే చేపలకి క్లీన్ గా పరిచి లాస్ట్ కి మొత్తం క్లీన్ చేసి వాళ్ళకించెం అన్నం పెడతా తిని నేను ఇంటికి వెళ్ళిపోయేవాన్ని ఆ పనిలోనే ఉండేవాణమాట ఒక వన్ టూ ఇయర్స్ తర్వాతకి మెల్లగా నేను తర్వాత కింగ్ స్ట్రీమ్కి వెళ్ళిపోయినా నేను అక్కడ సండే స్కూల్ పిల్లలకు అక్కడ కూడా పిల్లలకు వాళ్ళకు పిల్లలకు కూడా చిన్న చిన్న కథలు చెప్పేవాడిని పిల్లలకు కూడా ఆడిపించేవాడిని ఏడిస్తే ఒకవేళ పెద్దవాళ్ళు చెప్తుంటే వాక్యము డిస్టర్బెన్స్ అయితే పిల్లల్ని ఎత్తుకొని బుజ్జగించేవాడిని ఆ టైంలో అనమాట నేను కంటే వాక్యం నాకు చెప్పనికి రాలేదు పిల్లలకు పిల్లలకైనా కానీ పిల్లలకి అక్కడెక్కడ వాక్యం చెప్పడానికి నాకు రాలేదు నాకు అవకాశం రాలేదనమాట అయితే ఎకపోయితే కింగ్స్ టెంపుల్స్ వెళ్ళో మెల్లమెల్ల అంటే చిన్న చిన్న పిల్ల పిల్లలకు వాక్యం ఎలా చెప్పాలంటే వాళ్ళ వాళ్ళ మనసత్వం కలిగి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వింటరో అట్లా మెల్లమెల్ల నేను స్టార్ట్ చేసినాం ఇంతవరకు నేను ఆన్లైన్ చెప్తాను ఇంకా పది మంది ముందర చెప్తాను నేను అనుకోలే జస్ట్ ప్రేర్ చేసుకోవాలో వాక్యం చిన్న పిల్లలకు చెప్పి వెళ్ళిపోవాలి వాళ్ళకి స్నాక్స్ ఇవ్వాలి అలా చూసుకోవాలి అంతే ఆ టైం అంతవరకే అనుకున్నాను నేను కానీ నేను ఇంతవరకు వస్తాను నేను ఆన్లైన్ చెప్తాను అనుకున్నా ఒక పది మంది ముందు చెప్తాను అనుకోలే నేను వాక్యం అనుకోలేను నేను ఇప్పుడు అందుకే మంచి అవకాశం నాకు ఇంత మంచి అవకాశం బ్రదర్ సిస్టర్స్ కలిగించినారు రాధికంటి అన్న అందరూ నన్ను ముందుకు సపోర్ట్ చేశారనమాట సపోర్ట్ చేసి నేర్చుకు ముందుకెళ్ళి నేర్పి నేర్పించక నేను ఇప్పుడు చూడండి ఎవరికైనా వాక్యం ఈజీగా సులుపుగా చెప్పగలుగుతాను ఏదైనా నేర్చుకొని ఒక వన్ అవర్ లో ప్రిపేర్ అయ్యి నోట్స్ పాయింట్స్ రాస్ అన్న మార్నింగ్ ఫోన్ చేయగానే నేను ఈ ఆఫీస్కి వెళ్ళి ప్రార్థన చేసుకొని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామట ఏ వాక్యం ఏం చెప్పాలనేసి సరేనా ఒబీడియన్స్ డిసోబిడియన్స్ ఎందుకంటే నేను ఆడిట్ లో నేను ఏమవుతుందంటే ఆడిట్ లో మేము సరిగా చేయకపోతే ఫైనాన్షియల్ దెబ్బ కంపెనీ దెబ్బతింటా అనమాట సిఏ చెప్పినట్టు మేము చేయాలన్నమాట ఆయన చెప్పినట్టు ఇవ్వనకపోతే ఆయనకు విద్యతో చూపించినట్టు నెక్స్ట్ టైం మనకు మాకు ఇవ్వరు ఒక్క ఆడిట్ మేము ఒక బయటికి వెళ్ళి ఒక కంపెనీ ఆడిట్ చేస్తే మాకు పర్ డే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే నేను ఎందుకు చెప్తున్నాంటే సార్ సార్ నేను ఈరోజు వెళ్ళలేను అంటే నీకు విజయ్ నీకు నీకు ఎందుకు చెప్తున్నే నువ్వు వెళ్ళి నువ్వు ఓన్ చేసుకోవచ్చు ఆ డబ్బులు నీకు యూజ్ అవుతుంది ఎక్కడైనా ట్రావెలింగ్ ఎక్కడ సువార్థ కానీ అని ఆయన అతను చెప్పింది అనమాట సరే సరే సరే సార్ నేను వెళ్తాను అనేసి నేను ఒక టూ కంపెనీస్ అట్లా ఎన్ని చేసి వచ్చినా అనమాట ఆఫ్టర్నూన్ అయితే ఈ విధంగా ఈ విధంగా అంటే ఒబీద్య అతను చూపించే ఉబీద్యం ఎందుకు చెప్తారు అంటే చేయడం వల్ల మనకి ఏంటి లాభం చూడండి అతను చెప్పడం వల్ల నాకు ఒక టూ కంపెనీ చేయడం వల్ల నాకు డబ్బులు నాకు అంటే రేపు ఎల్లుండి వాళ్ళు ఇస్తారనమాట అంటే మేము ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తామంటే ఏప్రిల్ నుంచి మార్చ్ థర్టీ వరకు పేమెంట్స్ అన్ని పేమెంట్స్ కరెక్ట్ గా పోయినా లేవా రెంట్ పేమెంట్సే కానీ టీడీఎస్ఏ ఇవన్నీ చూసుకుంటాం అనమాట కాబట్టి అంటే అతను చెప్పిన ఒబీడియన్స్ అంటే విని వేయడం నాకు లాభం ఏంది నాకు డబ్బులు వచ్చినా అట్లా మనం కూడా దేవుని యొక్క విని విని చేస్తే ఇతరులు ఇతర మనకు దేవుడు కూడా మనకు అనుకున్నట్టు ఖచ్చితంగా ఇస్తాడు అంటే దేవుడు అడుగు చెప్తున్నాడు నా నామంలో ఏదైతే అడుగుతావో ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను నీకు నీకు ఇవ్వబడుతుంది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది దేవుని యొక్క వాగ్దానము నిశ్చయంగా చెప్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మనమన్నా తప్పుతామేమో కానీ బ్రదర్ నేను రేపు చేస్తా తర్వాత ఎల్లుండి టూ డేస్ టైం ఇవ్వండి నాకు కాలేదంటామేమో కానీ ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒబీడియన్స్ వల్ల మనకు దేవుని నుంచి ఎన్నో లాభం డిసొబిడియన్స్ ఉంటే అన్ని పోగొట్టుకుంటావు ఖచ్చితంగా అన్ని పోగొట్టుకుంటావు ఈ యొక్క వాక్యం వాక్యం అదే సెలవుస్తుంది అనమాట ఎందుకంటే వ్యోహన్ భక్తుడు ముందు వచ్చి దేవుని యొక్క మార్గాన్ని చూపించినాడు కానీ ఎవరు పట్టించుకోలేరు అసలు సరిగా అప్పుడున్న అక్కడున్న ప్రజలు సరిగా పట్టించుకోలే ఏ పిచ్చోడు అనేసి గాలికి వదిలేసారు తప్ప తర్వాత దేవుడు దేవుడే దేవుడే చెప్పిన అనమాట నాకన్నా ముందు నాకన్నా ముందు వచ్చిన అతని మాట విండుంటే మీకు ఈ మార్గం మంచి దొరికేది కదా అనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఈ యొక్క సారాంశ ఈ యొక్క ఇక్కడ నుంచి సారాంశం ఏంటంటే చెప్పిన పని చేయడం అంతే దానికి అవిదేతలు చూపించకుండా చెప్పిన పని చేయడం మనం నడుచుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడి నుంచో కానీ మనకు ఎవరి నుంచో పెద్దవారి నుంచో కానీ మనకు కావ రావాల్సినవి ఖచ్చితంగా వస్తే ఐ విల్ యువ అంటే దేవుని యొక్క నామంలో అడుగుతే ఖచ్చితంగా దేవుడు మనకు ఇవ్వబడుతుంది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది యుస్కిన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అని అంటున్నాడు దేవుడు ఈ యొక్క అంటే నువ్వు ఏదన్నా అడుగు ఒబిడియన్ చూపించి అడుగు ఖచ్చితంగా దేవుడు ఇస్తానంటున్నాడు కాబట్టి మనం ఏం నేర్చుకున్నాము మనం నిమరు వేసుకుంటూ మన నిత్య జీవితానికి ఎవరైనా సార్ చిన్నపిల్లైనా సరే పెద్ద వాళ్ళకు చెప్పడం చే చూపడం వల్ల వాళ్ళు ఎంతో ఈ బ్రదర్ నేను చెప్పినట్టు విని నడుచుకున్నాడు ఓకే అని మనం మంచి హ్యాపీగా ఫీల్ అవుతానమాట అదే ఒకవేళ లేకపోతే ఈ బ్రదర్ కిందిసార్లు చెప్పినా వినడు వేస్ట్ చెప్పి కానీ మనం అవకాశాలు పోగొట్టుకుంటాం అనమాట అదే నేను చెప్పాల వచ్చిన అవకాశాన్ని సద్వినం ఎలా చేసుకోవాలో ఉపయోగించుకోవాలి అనేసి నేను ఈ వాక్యం తెలియబడుస్తుంటాం అయితే ఈ వాక్యం కోసం ప్రార్థన చేసుకున్నాం దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుంది పరిశుద్ధమైన దేవ నీ పాదములు పొందడాల్సి స్తోత్రం తండ్రి ఎస్ఐ మరియు వాక్యం చెప్పడం వల్ల ప్రభా మీకు నేర్పించినారు తండ్రి ప్రభ మరి డిసోబీడియన్స్ డిసోబీడియన్స్ వల్ల మేము ఎన్నో చూపిస్తే ఏం ఏం ఏం వస్తుందో వల్ల ఎన్నో కోల్పోతాం తండ్రి ప్రభా వచ్చిన అవకాశాన్ని సద్విగం చేసుకొని ప్రభా మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్క ఆన్లైన్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క ప్రధాని శిక్షణ దీవించి ఆస్వాదించండి వాళ్ళ కుటుంబాల శాంతి సంబంధం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళు నేర్చుకోవాలి తండ్రి ప్రభా మనం ప్రతిరోజు మేము నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ ఆన్లైన్ కంటిన్యూ అవుతున్న తండ్రి ప్రభాయానికి ఎంతో బందనాలి ప్రభా ఎక్కడ ఆగలే తండ్రి ప్రభా అట్లా ఇంకా నడుస్తూనే ఉస్తూనే ఉంది తండ్రి తండ్రి ప్రభా నీ కృప నీ ప్రేమ తండ్రి ప్రభా వేసే ప్రతిరోజు మేము వాక్యం దానించుకుంటుండగా నేనే ప్రభా ఎన్నో వాక్యాలు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభ ఎంతో బలపడ్డాం తండ్రి నేను వేసే ప్రభా మంచి ఏదో చెడు మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా మంచు ద్వారా ఏం లాభాలు చెడు ద్వారా ఏం లాభాలు అన్ని పోగొట్టుకుంటాం తర్వాత చెడు ద్వారా అయితే ప్రభా ఈ యొక్క మార్గంలో మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు ఎంతో వందలు తండ్రి ప్రభా ఎస్ఐ అదేవిధంగా ప్రభా ఈ రోజు చేసిన తప్పుల క్షమించండి ప్రభా మీ యొక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్ జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరియు ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు ఎంతో వందలు కృతజ్ఞతలు స్తోతున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మనకు సాయం చేసినందుకు ఏ సుక్రిస్తున్నామని వాడికి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరి సమయం ఉంది కాబట్టి మీరేమన్నా పంచుకోవాలంటే దేవి నామములో మరి తెలియజేయండి సాక్ష్యాలున్నా పంచుకోండి చంద్రశేఖర ప్రైజురాడనా రవి బ్రదర్ ప్రైజుడా మీరు ఏమన్నా దేవుని మాటలు చెప్పాలంటే చెప్పండి సాక్ష్యం ఉన్నా పర్లేదు చెప్పండి సాక్ష్యం చెప్పిన బే నిన్న రెండు మాటలు దేవుని వాక్యం అంటే చెప్పండి సరేషన్ సరే గారు కొంచెం చిన్న ప్రార్థన చేసాం ప్రార్థన చేసినాం వే పశుద్ధుల తండ్రి కృప మీద జీవం గల దేవ జీవాధిపతి నీకు ఎంతో నిరంతరం ఏకరీతమైన గొప్ప తండ్రి నీకే స్థుకులు శ్రోతాలు అర్పించుకుంటున్నాం ప్రభా ఈ ఘర్షణ కాలం అంతా కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని వందనాలు అందును బట్టి ప్రభావ నేను స్థితిస్తున్నాం ఘనపరుస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలు తండ్రి మీకే చెల్లించుకొని వెళ్ళాం మీ కృపల్లో మరోసారి మమ్మల్ని జ్ఞాపనం చేసుకోండి మా జీవితాలు ఆరోగ్యాలు సరిచేయండి మీకు పరిశుద్ధతలు నడిపించినైనా మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొత్త మా సాహసం పెట్టుకోండి ఈ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభావ మీరు మాతో మాట్లాడమని క్రీస్తు పరిశుద్ధ ప్రార్థనం తండ్రి ఆమె చిన్న వాక్యము సంపూర్ణమైన విశ్వాసము మనలో ఎట్లా మనము అభివృద్ధి చేసుకోవాలా అనేది ఒక చిన్న వాక్యం ఒక పది నిమిషాలు నేను చెప్పను ఎక్కువ టైం తీసుకోను మార్కు శు అధ్యాయము ఇరవై రెండో ఒక వాక్యాన్ని మనం చూసుకుంటున్నాము మార్కు శు వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినం నిషులు లేదు మార్కు శు వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండో ఇక్కడ శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు మనము విశ్వాసము దేవుని మీద విశ్వాసం అనే వాక్యం మనకు అక్కడ చేయబడతా ఉంది ఆ రీతిగానే సువార్త వార్త పద్నాలుగోదే మొదటి వచ్చినంలో మీ హృదయంలోన కలవర పడనీయకుడి దేవుని నా ఎందున విశ్వాసం ఉంచుడి అన్నారు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నా మన హృదయంలో కలవర అని చెప్తుంది అక్కడ ఎందుకు కలవర అని చెప్తుందంటే ఈ చివరి దినాలు ఉంటున్న మన విశ్వాసాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలా విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే దేవుని వాక్యమే కేవలం దేవుని వాక్యమే ఎనటి వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఆ విశ్వాసాన్ని మనము సమృద్ధిగా అభివృద్ధి పరచుకోవాలా అంటే విశ్వాసంలో కూడా మనము ఫలించాలన్నట్టు మనం మనకున్న విశ్వాసము ఎంత మోతాదులో ఉంది లేక ఎంత పర్సంటేజ్ లో ఉంది లేక విశ్వాసంలో మనం ఎంతవరకు ఎదిగినము అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మన కలవర పడవంత కలవరం ఎందుకు వస్తుందంటే ఒక టైంలో నీ పునాదులు కూడా షేక్ అయ్యే టైం అన్నట్టు అంటే నువ్వు కష్టాలలో సమస్యల్లో బాధలను వెళ్ళినప్పుడు మీ విశ్వాసము అభివృద్ధి పరచుకోకపోతే విశ్వాసం ద్వారా ఒక అన్నిటి మీద విజయం మనం పొందకపోతే ఈ లోకంలో ప్రభుకులకు మన సాక్ష్యము ఇవ్వలేమన్నట్టు మనలో విశ్వాసము ఎట్లా వస్తుంది మనం అర్థం చేసుకోవాలా కేవలం వాక్యం ద్వారానే కాబట్టి ఈ వాక్యము ఏ రీతిగా ఉండాలన్నప్పుడు మనం వింటున్న ప్రతి వాక్యం కూడా ఆ వాక్యాన్ని మనం విశ్వాసం ద్వారా మన హృదయంలో ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో మన జీవితంలో ఆ వాక్యము ఫలభరితం అవుతుందంటూ ఏ రీతిగా ఒక మనిషి ఒక నేలతో పోల్చబడ్డప్పుడు ఆ వ్యక్తి ఆ మన శరీరము మట్టితో తయారు చేయబడింది ఈ తయారు చేయబడిన మట్టి కాబట్టి ఆ వాక్యం విత్తనం అంటే మన హృదయమే ఒక మట్టితో పోలుసుకుంటే దేవుని వాక్యం విత్తనంతో పోల్చినప్పుడు ఆ మనిషిలో ఆ వాక్యము ఏం చేయాలా అది నాటబడాలన్నట్టు కాబట్టి వాక్యము నాటబడాలంటే మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉండాల హృదయం కూడా మంచి నేలగా మార్చాలన్నట ఒక వ్యవసాయ భూమి ఒక పొలంలో మనము విత్తనం నాటాలంటే ఎట్లా నాటతాము దాని మంచిగా సదును చేసి అనున్న రాళ్ళు రప్పలు అవన్నీ తీసేసి మంచిగా దున్నబడిన ఒక పొలాల్లో మంచి సదును చేసి అప్పుడు విత్తనం అది ఎంతగానో ఫలిస్తుంది అందుకే యేసు ప్రభు విత్వాళ్ళు ఇచ్చిన చెప్పినప్పుడు నాలుగు గుంపులుగా అక్కడ మనం విభజించినట్టు మనం చూస్తాం ఒకటి త్రోవ పక్కన పడ్డ గుంపు ఒకటి రాతి నెలలో ముళ్ల పొలము నాలుగోది నాలుగో ఒక గుంపు మంచినీల పడ్డ విత్తనం అంటే నాలుగు ఈ నాలుగు గుంపులు ఒక మనిషికే సాదృశ్యం అంటే ఒక హృదయము ఏ స్థితిలో ఉంటుందో అనేది ప్రభుత్వం చెప్తున్నారు చివరికి వచ్చేటంటే ఆ ఒకడు ముప్పదంతులు గాను ఒకడు అరవదంతులు గాను ఒకడు నూరంతులుగా ఫలించాను అంటే నాలుగో గుంపులో కూడా ఆ మంచి నీళ్ళ విత్తనంలో కూడా మూడు మూడు లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యంలో మనం ఎదుగుతున్నప్పుడు మన విశ్వాసంలో ఏ రీతిగా వాక్యం ద్వారా మనము బలపడుతున్నాం ఆ వాక్యము మన జీవితంలో విశ్వాసాన్ని అధికం చేస్తుందా లేకుంటే ఏదో విని వెళ్ళిపోయేలాగా మనం ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలా అందుకే అపోసిన పావులు ఏమంటాయంటే మీరు విశ్వాసం గలవారైన్నారు లేదా పరిశీలించుకో మిమ్మల్ని మీరు శోధించుకోమన్నాడు అంటే ఇప్పుడు మనకు విశ్వాసం లేదని కాదు మన విశ్వాసము ఎట్లా మనం అభివృద్ధి చేసుకోవాలంటే కేవలం వాక్యం ద్వారానే ఎందుకు అభివృద్ధి చేసుకోవాలా ప్రవణుడు నా ఈ మాటలు విని వాటి ప్రకారంగా జీవించే ప్రతివాడు లేక ప్రవర్తించే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలింగునట్టు అంటే దేవుని వాక్యము ఒక పునాది లాంటిది లేక విశ్వాసం ఒక పునాది క్రైస్తవ జీవితానికి విశ్వాసం ఒక పునాది ఈ పునాది మీద మనం కట్టబడితే మనం చలించుకోవన్నట్టు అదే అపోస్తులు ప్రవర్తిస్తున్న పునాది ఆ బండ తీస్తే అని తెలుసు కాబట్టి మన విశ్వాసాన్ని ఆ రీతిగా మనము అభివృద్ధి చేసుకోవాలంటే విన్నపతి వాక్యని మనం పాటించే వాళ్ళగా మనం ఉండాలి ఆ రీతిగానే మనం ఇంకొక విషయం మనం చూసినప్పుడు చూడండి విన్నపతి వాక్యాన్ని ఎట్లా మనం పాటించాలంటే మన నోటి ద్వారా ఉచ్చరించాల కాబట్టి ఆ వాక్యం ముందు మనకు తెలిసి వాక్యం విన్న వాక్యమే జీవ మరణములు సామె తల్లిదండ్రులు పద్దెనిమిదో అధ్యయనము ఇరవై ఒకటో వచ్చినంలో వసము దాని ఎందుకు ప్రీతి పడివారు దాని ఫలము తిందురు అని వాక్యం అంటే విశ్వాసంతో ఎప్పుడైతే మనము పలుకుతామో లేక ఆ వాక్యని స్వీకరించి దాన్ని ఉచ్చరించి దాన్ని పాటిస్తామో దాని తగిన ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తారంట అది కేవలం విశ్వాసం ద్వారానే పలుకుతారు హృదయపూర్వకంగా పలకాల విశ్వాసం ఉంచి వాక్యం మీద ఆధారపడి అది మనం ఎట్ట తీసుకోవాలంటే అది నా జీవితంలో మేలు జరిగింది అని ఎప్పుడైతే మనము నమ్మి దాని ప్రకారంగా మనం ఉచ్చరిస్తామో లేక మన కార్యాలయంలో మనం ముందెళ్ళేటప్పుడు మనము ఎప్పుడైతే మనము పలుకుతామో దానికి తగిన ప్రతిఫలం జోడిస్తారంట ఎందుకంటే ఒక నోటి ఫలము చేత వాడి కడుపు నిండును తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందునంటే కేవలం ఆ విశ్వాసాన్ని ఎట్లా వాడాలా అంటే విశ్వాసం అధికంగా ఉన్నప్పుడే అదిను బలమైన విశ్వాసంలో ఉండాలా అనే విషయం ప్రభు అక్కడ మనకు అది జ్ఞాపం చేస్తూ ఉందన్నట్టు విశ్వాసం అనేది ఒక విధంగా మనం చెప్పాలంటే విశ్వాసం అనేది ఆత్మీయ జీతానికి ఒక పాదం లాంటిది లేక నీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాల అంటే నువ్వు ఎక్కడ నిలబడ్డవు పునాది మీద నిలబడ్డవు లేక ఈ భూమి మీద నిలబడ్డవు కాబట్టి ఆత్మీయ జీతానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ విశ్వాసం ద్వారానే ఏమన్నా చేయగలమన్నట్టు అంటే అవులు ఆయన కృప వరాల్లో ఒక వరం ఉంటుంది విశ్వాసం అనే వరం ఉంటుంది ఈ విశ్వాసం అనే వరం ఎట్లాంటిదంటే ఎలా ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం శద్రకు మెసేకు అభిగనుగోలు గురించి మనం చూస్తాం కదా బైబుల్లో వాళ్ళు అక్కడ ఒక విషయం అక్కడ చెప్తారు ఏంటంటే దేవుడు ఆ అగ్ని గుణములు వాళ్ళ ముందు రాజు ఒక శాసనాన్ని అక్కడ చేస్తారు ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కలేదో వాళ్ళు అగ్ని గుణంలో అనే ఒక శాసనాన్ని పెట్టింది అయితే శద్రకు మెస్సేకు అభిగనుగోలు ముగ్గురు దేవుని సేవకులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అగ్ని గుణంలో పట్టానికి కానీ సిద్ధపడరు కానీ ఆ శాస్త్రానికి వాళ్ళు తలల్చలేదు అంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే మా దేవుడు ఈ అగ్ని నుంచి మమ్మల్ని రక్షించడం సమర్థుడు అయినా కానీ ఒకవేళ మా దేవుడు మమ్మల్ని కాపాడికపోయినా సరే మే ఈ అగ్ని ఈ యొక్క ప్రతిమకు మేము మొక్కము అగ్నిలోకైనా పోతాం మొక్కము అనే బలంగా వాళ్ళు అక్కడ విశ్వాసం పెట్టినారు కాబట్టి అర్థం చేసుకుంటే మనం ఒకసారి మనకు ఒకసారి ఏమనిపిస్తుందంటే దేవుడు నా సమస్య విని నాకు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా ఉంటున్నాయి నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు కష్టాలు పోతలే అని అని ఏం చేస్తుంటే కొంతమంది విశ్వాసంలో సన్నగిల్లిపోతారు దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఎంత చేస్తున్నాడు ఎందుకు మనకు ఇట్లా జరుగుతుంది ఎంత ప్రార్థన చేస్తున్నాడు ఎంత చేస్తున్నాడు ఎందుకు అలా జరుగుతున్నారంటే నీకు విశ్వాసం లేదని నేను చెప్పను కానీ నీ విశ్వాసము ఒక చిన్న మోతాదులాగా ఉంది చిన్న విశ్వాసం అంటే విశ్వాసం పుట్టిన మనల్ కాబట్టి నాకు కూడా తెలియ దినాల్లో ఎంత విశ్వాసం ఉందో కాబట్టి నేను పరిశీలించుకున్నప్పుడు నాకు అర్థమవుతుంది అన ఎందుకు విశ్వాసం గురించి నేను చెప్తున్నా అంటే ఈ చివరి దినాల్లో అనేకులకు విశ్వాసం పోతుంది అనేకులు భయంకరమైన కష్టాలు సమస్యల్లో వాటిని ఎదుర్కొనే ఆ తరుణంలో ఎంతో మంది విశ్వాసంలో సన్నగిల్లిపోయి కాబట్టి మనం అట్లా ఉండొద్దు నీ విశ్వాసాన్ని సంపూర్ణంగా బలపరుచుకోవాలి ఎందుకంటే నీకు పని అప్పగిప్పబడింది కాబట్టి కాబట్టి అందుకే అపోస్తులు కూడా ఏసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు ప్రభావ మా విశ్వాసాన్ని వృద్ధి చేయ ప్రభు అని అడిగినారు అంటే మన కూడా అడగాల ప్రభు నీ ప్రభావ ఈ విశ్వాసం సరిపోదు నేను ఇంకా సంపూర్ణమైన విశ్వాసంలో బలపడాలా ప్రభావ ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎంత టఫ్ కండిషన్ వచ్చినా సరే ప్రభావ నేను మటుకు చలించొద్దు నాకు అలాంటి బలమైన విశ్వాసం నాకు ఈ ప్రభావ పర్వతాలను పొడిదేసే విశ్వాసం రాజ్యాలను జయించే విశ్వాసము సింహాల నోటను వాటిని మూసే విశ్వాసము వాటి అన్నిటినీ బలమైన విశ్వాసం నాకు అనే ప్రార్థన మనకి ఎంతో అవసరం కాబట్టి ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది మన జీవితానికి ఒక పాదంలో అంటే అంటే నడిపించేది దేవుని మార్గంలో నిన్ను నడిపించేది విశ్వాసం విశ్వాసం ఉంటే కదా నడవగలవు విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడికైనా పోగలం విశ్వాసం ఉంటే నువ్వు ఏమైనా చేయగలవు కేవలం కేవలం విశ్వాసం ద్వారా అరెంట్గానే దేవుని ప్రేమ కూడా మనల్ని బలవంతం చేస్తూ ఉంటుంది అందుకే కొరంజీలుగా రాసినప్పుడు రెండో పత్రిక ఐదో ఉదయం పద్నాలుగు వచ్చిన పౌలంటాడు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకరు మృతి పొందని కనుక అందరం మృతి పొందరని అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్న కదా దేవుని ప్రేమ ఎందుకు బలవంతం చేస్తుంది అంటే విశ్వాసం ఉంటేనే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుంది విశ్వాసం ఉంటేనే మనం మనసును ప్రేమించగలం ఎందుకంటే ఆ విశ్వాసమే ఏసు కాబట్టి కాబట్టి వీటన్నిటికి ఒకటొకటి ఇమిడై ఉంటాయి మనకు అర్థం చేసుకున్నప్పుడు అట్లనే చూడండి విశ్వాసం ద్వారా మనం ముందుకెళ్తున్నప్పుడు మన జీవితం కూడా ఒక మిషన్ లాంటిది గతంలో ఒకసారి మన చంద్రశేఖరని చెప్పి ఆ చూడండి మనము ఒక విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ విశ్వాసం ఎట్లా నిన్న నిన్ను నడిపిస్తుంది అంటే ఆ దేవుని ప్రేమ చూడండి మనల్ని నడిపించగలదు అంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమించే వాళ్ళు ఎక్కడికన్నా పోగలరు వాళ్ళు ఏ ఎక్కడికన్నా ఆయన సువార్త కలగించగలరు ఇతరులను విజయంగా నేను అంటే నా గోరి నా గోరీలు ఖాయమన్నాడు అరింతగానే దేవుని ప్రేమించే వాళ్ళు ఎక్కడికన్నా పోగలరన్న ఎంత దూరమైనా పోగలరు ఏమన్నా చేయగలరు ప్రభుకరకన్నా కాబట్టి విశ్వాసము ఆత్మను మోసే ఒక పాదము లాంటిది లేక ఒక పునాది చూడండి అంటే విశ్వాసం ద్వారానే నీ ఆత్మీయ జీవితానికి ఒక పునాది లాంటిది విశ్వాసం అంటే నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదగాల ఏ రీతిగా ముందుకెళ్ళాలా అనేది ప్రతి ఒక్కరికి ఆర్ష కదా ఆత్మీయంగా ఎదగాలని కాబట్టి ఈ విశ్వాసం ద్వారానే ఈ విశ్వాసం ఎట్టు వస్తుంది అంటే వాక్యాన్ని విని పాటిస్తేనే నువ్వు ఎదగగలవు అని చెప్తున్న ఆ వాక్యమే నీకు ఒక లాంటిది విశ్వాసం అనేది నేను ఒక నడిపించే ఒక పాదం లాంటిది అనే విషయం మనం అర్థం చేసుకోవాల కాబట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకుంటే మనము దేవుని పట్టున్న మనకున్న భయభక్తులు జీవితము ఆ ఒక ఆత్మీయ స్థితిలో మనం అర్థం చేసుకుంటే ఒక బం ఒక ఏమంటే ఒక కారు ఉందనుకోండి లేక ఒక బండి ఉంది అనుకోండి దానికి దానికి చక్రాలు ఉంటాయి ఆ బండికి చక్రాలు ఉంటాయి ఆ చక్రాలు ఉన్నప్పుడు అది బాగా మంచిగా స్మూత్గా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం దానికి ఆయిల్ వేస్తారు బండి స్మూత్ గా వెళ్ళాలంటే ఏం చేస్తారో ఆయిల్ వేస్తారు అప్పుడు ఏమవుతుంది అది అది స్మూత్ గా వెళ్తా ఉంటది కాబట్టి ఈ నూనె ఉన్నప్పుడు పశుదాత్మ అభిషేకానికి సాదృశ్యం నీ విశ్వాస జీవితంలో ముందుకు పోవాలంటే పశుదాత్మ అభిషేకం నీకు ఎంతో అవసరం అని వాకింగ్ వ్యాప్తం చేస్తాను ఎందుకంటే దేవుని ఆత్మని విశ్వాసముల నీళ్ళు పుట్టించిందే దేవుడు ఆ దేవుని నీ విశ్వాసంలో ఎట్ట ముందుకెళ్ళాలనేది పశుదాత్మ ద్వారా నడిపించబడతారు దేవుని ఆత్మ నేను నడిపిస్తాన కాబట్టి మనం ఎట్లా నడవాలో యుక్తిగా ఎట్లా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి దేవుని ఆత్మ మనకి నడిపించేది ఆయన లీడ్ చేస్తారనమాట పశుదాత్మలు లీడ్ చేయాలి అపోస్టులందరూ కూడా పశుదాత్మ చేత నడిపించబడ్డారు అంటే కొంతమందికి విశ్వాసం ఉంటాయి కానీ క్రియలు ఉండవు కొంతమందికి క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు కాబట్టి విశ్వ క్రియలేని విశ్వాసం రూపం ఎలాగనో నీకు విశ్వాసం ఉండి ఎంత భక్తి ఉండి కూడా దేవుని నడిపింపు లేకుంటే కష్టం అన్నాడు ఎందుకు దేవుడు ఇవన్నీ విధానాలు పెట్టిండే మనం అర్థం చేసుకోవాలా నాకు విశ్వాసం ఉండి సరిపోదు నాకు భక్తుల్ని సాల్వ్ చేయండి నాకు అవసరం ఎందుకు చెప్పడానికి వీలు అంటే నీ నీ జీవితం నడవాలంటే ఒక యంత్రంతో దేవుడు పోలుస్తున్నాడా లేకుండా ఎట్లా ఉందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎప్పుడైతే మనకు నూనె ఉండదో మనం ఏం చేస్తామో చాలా భార భారతమైన జీవితం లాగా ఉంటుందన్న పశుదాత్మ నడిపింపు లేకపోతే ఏమైందంటే మనం ఖచ్చితంగా తొట్టి లేదు ఎందుకంటే పరుషుదాత్మ నడిపింపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఎక్కలేని బలమైన విశ్వాసం ఉంటుంది మనం నడుస్తున్న ప్రతి మార్గంలో దేవుని ఆత్మ మనకు సాయం చేస్తూ ఉండడం మన మనసు కూడా నూతనంగా మారిపోతూ ఉంటుంది ఎందుకంటే దేవుని ఆత్మ అభిషేకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు పాపం చేయవు ఇంకోటి ఏంటంటే నీళ్ళు ద్వేషం ఉండదు నీలో కోపం ఉండదు నీలో చెడు తలంపులు ఉండవు ఏముండవు నువ్వు సంపూర్ణంగా దేవుడు పరిశుధత్తులోకి తీసుకువెళ్తా ఉంటాడు అంటే ఆత్మలో కూడా పరిపూర్ణత అక్కడ ఒక లెవెల్స్ ఉన్నాయి అన్నట్టు ఇవన్నీ ఆత్మీయ జీతాలకు చిన్నాలన్నట్టు కాబట్టి వీటన్నిటి నుంచి మనము ముందుకు వెళ్ళినప్పుడే మన విశ్వాసంలో మన సంపూర్ణంగా మనము ముందుకు వెళ్ళవంటాం అట్లే విశ్వాసం లేకపోతే ఏమిటంటే ఆ విశ్వాసం లేకపోతే ఏది నడవాలంటే చక్రాలు ఉండాలా అంటే ఒక బండి చక్రం ఒక బండి కదలాలా ముందుకు వెళ్ళాలంటే ఉపమాన రీతిగానే అర్థం చేసుకోండి దానికి చక్రాలు అవసరం కదా కాబట్టి చక్రాలు ఉంటే ఏమైతే చాలా జాగ్రత్తగా మనం ముందు జాగ్రత్తగా వెళ్ళిపోతాడు అదే దాని చక్రాలు లేవనుకోండి అప్పుడు ఏమవుతుంది చాలా భారంతో వెళ్ళిపోతుంది అంతే విశ్వాసం లేకుండా చేసే ప్రయాణము దేవుని నడిపింపు లేకుండా ఉంచే ప్రయాణం అంతా కూడా భారభరితమైంది అలిసిపోయి జీవితం అందుకు మనము చిక్కబడతా ఉంటాం దృష్టినికి తెలియదు మార్గం ఎక్కడ పోవలో మార్గం ఎక్కబోవాలో తెలియదు కాబట్టి విశ్వాసం ఉంటే అన్ని మనం చేయగలం సమస్తం దేవుని సేవ అయినా సరే ఆసక్తి ఉంటుంది ఆ పక్కన ఉంటుంది అన్నట్టు ఇవన్నీ కూడా విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళిపోయినప్పుడే ఇవన్నీ జరుగుతాయినట్టు కాబట్టి ఈ క్రమంలో ఒక విషయాన్ని మీకు చేయాలనుకుంటున్నాను వాక్యాన్ని ముగించక ముందు ఎవరైతే క్రీస్తుకు మాదిరిగా జీవించగలుగుతారో ఎవరైతే ఆత్మీయ జీవితంలో సంపూర్ణంగా బలపడిన వాళ్ళ వ్యక్తులు ఉంటారో నువ్వు వాళ్ళతో సహవాసం చేయాల ఇది చాలా కష్టమేది ఎందుకంటే అలాంటి సహవాసంలో ఉంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ ఉన్న విశ్వాసము లేక వాళ్ళ వాళ్ళ వాళ్ళ యొక్క జీవన విధానము వాళ్ళ దేవుని పట్ల ఉన్న ఆసక్తి భయభక్తులు వాళ్ళ వాళ్ళ వాళ్ళు నడిచే మార్గంలో కూడా అది మనము వాళ్ళతో సహవాసంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా అవన్నీ నేర్చుకోగలం అన్నా అప్పుడు అలాంటి సహవాసాలు ఉంటే నీకు మంచిగా ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఆ దుష్ట సాంగత్యం మంచి నడుపుని చేరుకునే వాక్యం కూడా చూస్తున్నావు ఏ సహవాసంలో ఉండాలా నువ్వు ఎవరితో సహవాసం చేయాలనేది నీకు ఆ జ్ఞానం ఉండాలన్నా సర కాబట్టి చూడండి విశ్వాసంలో ఎదిగేవాడే బలంగా వాటన్నిటిని గొప్పగా మనం చేయించగలం అనే విష విశ్వాసం మనకి మనకు అది జ్ఞాపకం చేయబడుతుంది మనం ఈ విశ్వాసం ఎందుకు మనకు దేవుడు మనం చెప్తున్నట్టే ఇది యుద్ధ పోరాటం కదా విశ్వాసమైన డాలు కొట్టుకోవచ్చు ఆయన ఏపేసింకి రాసిన పత్రిక ఆడో ఆరోధ్యంలో పదవి మనం చూస్తే విశ్వాసమైన డాలు అంటే అన్నిటిని ఎదుర్కొంది విశ్వాసం అన్నట్టు ఆత్మలోనే అడ్గం ఉండాలా విశ్వాసమైన డాలు ఉండాలా కాబట్టి ఇవన్నీ ఒకదానికి ఒకదానికి ఇమిడి ఉంటాయినట్టు మన జీవితంలో కూడా వాటన్నిటిని మనం అమర్చుకోవాలి ఒకటన్నిటిని మనం తెచ్చుకో అమర్చుకోవాలి అటన్నిటిని మనం సంపూర్ణం చేసుకోవాల మన విశ్వాసాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి ప్రభావ అందుకే ప్రవంతుడు ఆ విధంగా విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి అక్కడ పడమంటే పడిపోతుంది అని ప్రభు చెప్తాడు అక్కడ వచ్చి అడుగుతాడు అపోస్తులు వచ్చి ఏమడుతుంటే ప్రభా ఆ లూకాస్ వార్త పదిహేడో అధ్యాయము ఐదో వచ్చినంలో అపోస్తులు వచ్చి మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని ప్రభుత్వం చెప్పగా అప్పుడు ప్రభు మీరు ఆవగ్యంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూసి నువ్వు వేలతో కూడా పెకిలింపబడి సముద్రములో నాటబడునుమని చెప్పుకున్నప్పుడు అది మీకు లోబడును లోబడునని ఉన్నప్పుడు అంటే విశ్వాసం అనేది ఎంత చాలా పవర్ఫుల్ అన్నట్టు ఇక్కడి నుంచే అన్ని ఆరంభాలుతాయి కృపావారాలైనా ఏవైనా సరే యాక్టివేటు వాటి సంపూర్ణంగా మనము వాటిని కొనసాగించడం కేవలం విశ్వాసం ద్వారానే ఈ విశ్వాసం అనేది లేకపోతే మనుషుల్లో ఇప్పుడున్న విశ్వాసం పొందే మాయమైపోద్దు ఆ క్షణం ఎంతో గంభీరంగా వాక్యం చెప్తారు ఆ టైం ఆ సమయాన్ని ఎదుర్కొనే టయానికి విశ్వాసం సాగలిగిపోయి అట్లా మనం ఉండొద్దు మన విశ్వాసం ఎట్టుండాలంటే పర్వతాలు కూడా పొడి చేసేలాగా రాజ్యాలను జయించేలాగా ఉండాల అలాంటి బలమైన విశ్వాసము ప్రభు మనక అనుకరించాలా అని ప్రభు అది మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకని ఇక్కడ వాక్యం ఉంది చివరిగా వాక్యం ఏంటంటే ఆ హిర్మయగంధం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో యూదా రాజుల ఎందుకు గాని ప్రధానుల ఎందుకు గాని యాజకుల ఎందుకు గాని దేశ నివాసులు గాని ఈ దేశ మంతటిలో నీ ఎక్కడే పోయినను ప్రాకారములు పడ ప్రాకారము గల పట్టణము గాను వినప స్తంభము ఈ దినమున నేను నియమించి ఉన్నాను ఇది విశ్వాసం ఈ వార్తని మనము ఆ మనం స్వీకరిస్తే నువ్వు ఎక్కడ పోయినా సరే యోధ రాజులు కానీ ప్రధాన కానీ అధికారులు యాజకులు దేశ నివాసులు ఎక్కడ సరే అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఎన్నో స్థలాల్లో నడిపించగలడు ప్రతి స్థలంలో నువ్వు నిలబడాలా ధైర్యంగా నిలబడాలా ఒకసారి మనం భయపడతా ఉంటాం కదా ఒక్కసారి ఆడియన్స్ లో వాక్యం చెప్పాలంటే భయపడతాం ఎందుకంటే మనకు అలవాటు కాబట్టి కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నీ పొజిషన్ ఏంది ఆత్మీయ స్థితిలో నీ దేవుని ఎలా చూడాలనుకుంటున్నాడు ఆ రీతిగా మనం ఉండగలిగితే అలాంటి విశ్వాసం కలిగి మనం ముందుకు పోతే ఆయన ఆ రీతిలో నడిపించగలడు అని నేను బలంగా నమ్ముతాను ఆ రీతిగానే పంతొమ్మిది వచ్చినప్పుడు వారు నీతో యుద్ధం చేదురు కానీ నిన్ను విడిపిస్తేకు నేను నీ వారు నీ విజయం పొందజాలడు ఇదే ఎవోవ వాక్కు కాబట్టి దేవుని వాక్ అంటే ఎక్కడ సరే నువ్వు నీ నీతో ఎవరు యుద్ధం చేసినా కానీ నువ్వు విజయం పొందుతు ఎందుకంటే నువ్వు దేవునికి సర్వాన్ని కవచమే ధరించుకున్నావు కాబట్టి మన యుద్ధానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి విశ్వాసంలో నువ్వు అది గ్రహించి నువ్వు ను వెళ్తే నువ్వు విజయం పొందుతావు విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు ఏ చిన్న పని కూడా చేయదు చిన్న విశ్వాసము నిరాశ నిరా ఒక నిరాశగా ఉంటుంది చిన్న అల్ప విశ్వాసం చిన్న విశ్వాసం చూడండి కాబట్టి బలమైన విశ్వాసం నువ్వు ఎక్కడ నీళ్ళ వెళ్ళినా అగిల్ల వెళ్ళినా ఎక్కడ సరే అవి వాటిని నువ్వు చెల్లించలేవు వాటిని మీద విజయం పొంది నువ్వు ముందుకు వెళ్తావు ఆ రీతిగా మనము ఉండాలా అనే విషయమే ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కాబట్టి దుఃఖంలో కష్టంలో ఏమున్నా సరే మన మటుకు ఆత్మీయ మనం ముందుకెళ్ళాలా రాబోయే నాకు చాలా భయంకరంగా ఉండొచ్చు కాబట్టి చెప్తున్నారు ఆర్థిక స్థితి భయంకరంగా ఉంటుందని ఎన్ని వచ్చినా ఎన్ని సమలు వచ్చినా సరే వాటి అన్నింటినీ మనము తీర్కోవాలా కష్టాలు సమస్యలు ఏమొచ్చినా సరే మన పరిస్థితులకు ఏమైనా రాని ఇవేం కొత్తం కాదు కానీ ప్రతి వాటి మీద విజయం పొంది నీ విశ్వాసాన్ని బలపరచుకో మన విశ్వాసాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలి కాబట్టి ఏసు ప్రభు కూడా అనేకులు అనేకమైన పరీక్షలు కూడా ఆయన వెళ్ళింది కదా కాబట్టి ప్రతి ఆయన విజయం పొందింది ప్రతి ఒక్కరు అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ శిష్యులు కానీ అందరూ విజయం పొందినారు కాబట్టి మనం కూడా విజయం పొంది ఆయన రాజ్య స్థాపన కొరకు మనము ముందుకెళ్ళాల ఇది పోరాటం కాబట్టి ఈ ఆత్మీయ స్థితిలో మనము ముందుకెళ్తూ అనేకుల్ని విశ్వాసంలో మనం తీసుకొని పోవాలి విశ్వాసం ఉందంటే కష్టమే నేనైతే నమ్మను నాకుందంటే కష్టమే పాయింట్ వన్ పాయింట్ టూ కానీ పరిపూర్ణమైన విశ్వాసం అయితే నాకు లేదు నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే నా విశ్వాసాన్ని నీకు అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే మన పరిచర్లో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది ఒకసారి నిరుత్సాహపడతా ఉంటుంది ఒకసారి కుంగిపోతూ ఉంటావు అసహనంతో గురవుతూ ఉంటావు కాబట్టి అట్లా ఉండొద్దండి బలమైన విశ్వాసం విశ్వాసం ముందు ముందు ఉందంటే నువ్వు ఎంత ధైర్యంగా నిలబడగలది అది ప్రభుధి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి చివరిగా ఈ విశ్వాసము మనల్ని ఏ రీతిగా చేయగలదు అన్నప్పుడు ఒక వాక్యం చూసి నేను ముగించేస్తాను ఫిబ్రిల్ రక్షణ పత్రిక పదకొండో అధ్యాయము ఈ వాక్యం మనకు అంతా తెలిసిందే ఫిబ్రిల్ పత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడో ఒక రెండు వాక్యాలు మనం చూస్తే వారు విశ్వాసం ద్వారా రాజ్యంలోనే జయించిదిరి విశ్వాసం ద్వారానే విశ్వాస చరిత్ర ఇదంతా విశ్వాసం ద్వారా రాజ్యంలో జయించిది నీతి కార్యములు జరిగించేది కాబట్టి వాగ్దానంలో పొందిరి సింహ పనువలను కేవలం విశ్వాసం ద్వారానే ఇవన్నీ యుద్ధ పోరాటం అగ్ని బలమును చల్లార్చిది ఖడ్గా దారులు తప్పించుకునేది బలహీనలుగా ఉండి బలపరచబడి యుద్ధంలో పరాక్రమశాలయ్యేది అన్ని సేన అన్ని అన్నిలో సేనలలో పారదోరి విశ్వాసం ద్వారా అంటే ఒక పని చేయాలన్నా కూడా ఎంతో దృఢ సంకల్పం కావాలి ఇంకొంకొక పదం వాటి మనం నీకు ఒక ఏమంటారు కంకణం కట్టుకొని అంటారు చేసిందా ఒక భాష తెలుగు భాషలో వీడు కంకణం కట్టుకున్నాడు ఏమని చేయటం కనిచినా అంటే అట్లా ఉండాలన్నట్టు మన విశ్వాసం విశ్వాసం అనేది అది మనల్ని చూస్తే విశ్వాసం అనే అర్థం మనుషులు తెలుసుకోవాలన్న విశ్వాసం అనేది ఎవరైనా చూసినారంటే ఎవరు చూడలే ఎట్లా చూస్తారు మనుషులు నీలో ఉన్న విశ్వాసము మనుషులు చూస్తే అది ఎంత విశ్వాసం ఎక్కడ ఉందని అది నిన్ను చూసి ఆ విశ్వాసాన్ని వాళ్ళ కళ్ళతో చూస్తారు వాళ్ళ ఆత్మ ఇది అష్టమైన విశ్వాసం అంటే దేవుని పట్ల అది మనలో కనపరచాల అది ఎట్లా ఉండాలా క్రియల రూపకంగా బయటికి రావాలి ఆ రీతిగా మనం విశ్వాసాన్ని బలపరుచుకుంటేనే కానీ ఆయన సేవలో మనం ఉంది విజయాలు పొందలేం మనం జయించే రాజ్యాలు విశ్వాసం ద్వారా జయించే వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ కాలాలు ముగించుకొని ఒక యుద్ధ వీర్లుగా వాళ్ళు మిగిలిపోయినారు చరిత్రలో కాబట్టి మనం కూడా ఆయన రాజ్య స్థాపన కొరకు ప్రతి దాని మీద దుష్ట శక్తుల మీద ఈ లోపపిరవైన వాటి మీద పాపం మీద శ్వాస మీద మన విజయం పొంది విశ్వాసం మీద కర్తదాన్ని కొనసాగించేవారని ఏసుక్రోరైతే చూస్తూ మనము ముందుకు వెళ్ళాలా అలాంటి బల విశ్వాసంలో ప్రభు నడిపించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృప మేయడానికి ఎంతో వందనలైనా ప్రవ్వ అపోస్తులు ప్రభ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినారు ప్రభ నైనా ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి చేయమన్నారు కాబట్టి నైనా ఆవరి యొక్క విశ్వాసం అంటే కానీ మాకు ఆవరి యొక్క విశ్వాసం ఉందో తెలియదు ప్రభ్వా మేము పరిశీలించుకోవాల ప్రభావ కాబట్టి నైనా మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి ఇప్పుడు మాకున్న విశ్వాసం సరిపోదు ప్రభ విశ్వాసంలో కూడా ప్రభా మేము నూరంతలుగా ఫలించాలా ఒకటి ముప్పదంతలు కానీ ఒకటి అరవదంలు ఒక నలభంతలుగా ఫలించి కాబట్టి మేము ఏ స్థితిలో ఉండమో మాకు తెలియదు ప్రభావ చూపించమని ప్రార్థిస్తూ మా పట్ల మీకు చూపించండి మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ మీ మాట ప్రకారం విన్న ప్రతి ఒక్కరు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతును పోలినన్నాడు ఓ ప్రభా మేము మీ వాక్యం పునాదిని మీరు కట్టబడాలా అయినా వరదలు వచ్చిన తుపాలు వచ్చిన సైతాను శక్తి షేక్ చేసినా కానీ మీరు ధైర్యంగా నిలబడి అయినా వాటిని మీరు విజయం పొంది అనేకులు విశ్వాసములకు మేము నడిపించాలా నిజమైన విశ్వాసం మీలో మీరే విశ్వాసం కర్త ప్రభావ ఆ విశ్వాసం కర్తనే మీ వైపు చూస్తే మేము అనేక నడిపించాలా అలాంటి దృఢ సంకల్పమైన బలమైన విశ్వాసం హృదయంలో పుట్టించండి మమ్మల్ని బలపరచండి మా విశ్వాసాన్ని వృద్ధి చేసి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసనం పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నా దేవా నా ప్రభావ నీకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకోవద్దు పశుదాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా మా మీరు నడవాలంటే ప్రవ్వ మాకు నూనె ఎంత అవసరమైనా పశుదాత్మ అభిషేకం లేకపోతే మేము అస్సలు ఉండలేం ప్రవ్వ అయినా మేము ఏది ఏ ఏ విధంగా వెళ్ళాలి తెలియదు ప్రవ్వ ఆ పుస్తకాలంతా పశుదాత్మ ద్వారానే నడిపించబడ్డారు కాబట్టి మీ ఆత్మలో కూడా మేము సంపూర్ణంగా సంపూర్ణమైన ఆత్మతో మేము నింపబడాలా కానీ ఏ ఏ విధానంలో ఉన్నారో మాకు తెలియదు ప్రవ్వా ప్రతిదీ ప్రభావ మా జీవితాలు మేము మా హృదయ పరిస్థితి ఎందుకు గమనించుకోవాలా ప్రవ్వ మేము ఏ దశలో ఉన్నామో ప్రవ్వ మేము పరిశీలించుకొని మేము ముందుకు పోవాలా మా తండ్రి అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ఇంత వాళ్ళందరూ మీరు ఆస్వాదించి రాత్రి కలసంలో మాకు మంచి ఇంతి వేకునే శృతించయించమని ప్రతి చోట మీ కొత్త మనం సాహనం మా ఆత్మలను మా ప్రాణమా శైలి మీకు సమర్పించుకుంటున్నారు సరైన మీ కృపలో మనందరూ భద్రపరుచుకోవాలి మీరు ఆకు సిద్ధపరచుకోమని త్వరలో రాస్తు క్రీస్తు పరిశుద్ధంగా ఆమె ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం ఏదో మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకందరికీ కేవీపీఎం రూపంలో బెదర్ సి కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రస్తున్న కుటుంబీకుల అందరికీ ముఖ్యంగా చిన్న మన ఒక చిన్న బాబు సర్జరీ విషయంలో ప్రభావ చేసిన కార్యభతీకి ఎంతో వాళ్ళు ఆ కుటుంబీకులు కృప సమాధానం ప్రభావ నడిపించి సాయపడమని ఏసు క్రీస్తుల ప్రశ్నలు తండ్రి ప్రెజరాడు బెదర్ అందరికీ ప్రదేశ్ అందరికీ ప్రయత్నం ప్రయత్నం అందరు ప్రైజ్ అక్క ప్రైజ్ రావడం అందరికీ